आई निे अंत दा अर्थंस ईश्वराग्रहम गुरी अग्रह कावाली अभी रे मुष्क दुरीते वाड़ की सेफ् गार्ड इधर रेत पड़ा कड़पना पड़ता अभी व्यक्ति की, की लभ दुर्लभम ये दिनना लक का ఈశ్వర అనుగ్రహం గురు అనుగ్రహం ఇది రెండు దొరకాలి మనిషి గురు అంటే ఎవరు అది ఇచ్చే ఇదిచ్చే లేకపోతే అది కాదు తన స్థితిలోకి తనను తీసుకెళ్లగలిగి నిలబెట్టగలిగే తత్వేత్త తత్వదర్శి వాడు కావాలి కాబట్టి ఇక్కడ చిత్తవాయవాహ చియు శాఖయోర్ద్వీ శక్తి ఏమనిపిస్తున్నానంటే ఈ మనసు ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతూ ఉంది జంజాటం అంతా జరుగుతుంది అసలు మనస్సునే కనుక లేకుండా చేసేస్తే చేస్తే ఏమవుతుంది మనస్సునే లేకుండా చేసి పాడేద్దాం వల్లే కదా మొత్తం జంజాతం ఇప్పుడు పిల్లాడు వాడు ఏడి చిక్కి పెట్టి గందరగోళం చేస్తున్నాడు ఇన్నాడు బాబు పడుకోబెట్టారు బాబు ఏ వాడిని పడుకోబెట్టేశారనుకోండి వాడిని పడుకోబెట్టేశారనుకోండి వాడు పడుకుంటాడు హ్యాపీ ఇప్పుడు అనుకుంటా అందరూ హాయిగా ఎవరి పొలాలు చేసుకుంటారు ప్రశాంతంగా ఉంటారు కానీ పడుకున్నవాడు ఊరుకుంటాడా మళ్ళీ డిస్టబెన్స్ వీడ లేచాడా సరే ఇంకా అందుకనే ఒక యోగి అనుకుంటాడు అసలు మనస్సునే తీసవతల వారేస్తే ఇంకేం లేదనుకుంటాడు అదే సాధన అనుకుంటాడు అందుకనే ఆ ప్రమాదం ఉంది लय विनाश मे उभयोदने लय गत पुनर्भवती नोमृत प्राणबंधना लीन मानसचिताशने का वेटे ఒక యోగి ఏమనుకుంటాడనంటే ప్రాణాయామ పరాయణుడైనటువంటి వాడు వాడు ఏమనుకుంటాడంటే మనస్సుని లయం చేయాలని అనుకుంటాడు లేదా నాశనం చేయాలని అనుకుంటాడు లయ వినాశమే ఉభయ రోదమే రెండు రకాలుగా రోజించచ్చు నిరోధించవచ్చు ఎలాగా ఒకటి లయం లేదా రెండు వినాశం లయం అంటే ఏమిటి లయం చేస్తే మనస్సు ఏమైపోతుంది మళ్ళీ అంటున్నారాయణ లయగతం పునః భవతి నోమృతం పడుకోబెట్టాం అనుకోండి పిల్లాన్ని మళ్ళీ లేస్తారు ఉదయాన్నే లేచి మళ్ళీ డిస్టర్బెన్స్ అలానే యోగి మనస్సుని పడుకోబెట్టాడనుకోండి సాధన ద్వారా పడుకున్నంతసేపు బాగుంటుంది మళ్లీ లేవగానే మళ్లీ మొదలైపోయింది జంజాట మాయ ఊరుకుంటుంది పడుకున్నంతసేపు అదే ముప్పుకోదు లేచిన తర్వాత అది లేస్తుంది పడుకోబెడతాను మళ్లీ లేస్తుంది అలా కాకుండా ఇక లేవకుండా దాన్ని కొట్టిపాడేయాలి లేవకుండా కొట్టిపాడేయాలి అలాగని కూడా యోగి ఏ పని లోపల ఇంప్లిమెంట్ చేస్తాడు మళ్లీ ఆ మనస్సు లేవకుండా కొట్టేయాలి అందుకనే పాతంజల యోగ సూత్రాల్లో యోగ చిత్తవృత్తి నిరోధ కారణం అది అవరోధ అనుకుంటున్నాడు కనుక దాన్ని నిరోధించాలి రమణ మహర్షి ఎంత గొప్ప స్థాయిలో ఒకరికి తీసుకెళ్తున్నారని అంటే నువ్వు అవరోధం అనుకుంటున్నావు కనుక నిరోధించాలనుకుంటున్నావు అసలు ఆ మనసు అవరోధమే కాదు ప్రతిబంధకమే కాదు మనస్సులో ప్రాబ్లం లేదు అవగాహనలో ప్రాబ్లం అవగాహనలో ప్రాబ్లం మనస్సులో ప్రాబ్లం ఇంతవరకు మనమేమనుకున్నాం మనస్సే మనసే ప్రాబ్లం అనుకున్నాం మనస్సులో కూడా ప్రాబ్లం లేదు ఎక్కడ ప్రాబ్లం అవగాహనలో ప్రాబ్లం అవగాహన సదవగాహనైతే మనస్సు దాని పట్ల వెళుతూ ఉంటుంది దురవగాహనైతే మనసు దాని పట్ల వెళుతూ ఉంటుంది మనస్సుకి వెళ్లడమే తెలుసు నువ్వు ఎలా పంపుతున్నావో అలా వెళుతుంది మన పనివాడున్నాడు రే ఈ అడ్రస్ తీసుకెళ్లు పలానా చోటుకెళ్ళి డబ్బు అన్నారనుకోండి నువ్వు ఆ అడ్రస్ వాడి చేతికి ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్ గా రాసివ్వాలి లేకపోతే అడ్రస్ డోర్ నెంబర్ తేడా పడిపోయి పేరు మారిపోతుంది డబ్బు ఆలుకెళ్ళిపోతుంది ఇచ్చేది నీ చేతిలో ఉంది అంటే కరెక్ట్ గా ఇచ్చేది నీ చేతిలో ఉంది అడ్రస్ పర్ఫెక్ట్ గా నువ్వు వాడి పని ఏంటి డబ్బు ఇచ్చి అడ్రస్ చూసుకుని పట్టుకెళ్ళి ఇచ్చి రావడమే వాడే విచారణ ఏం చేయడం ఇంకా విచారణ ఎవరు చేయాలి మనం ఇచ్చే ముందే మనం ఆలోచించుకుని రాసిన అడ్రస్ కరెక్టా కాదా అని చేయాలి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్కడ ఇస్తే మళ్ళీ మాట్లాడాలి తెచ్చుకోవచ్చు ఇప్పుడు ఇది వచ్చేసింది ఐటీఎం లేకపోతే బ్యాంకు లో ట్రాన్స్ఫర్ మనీ వచ్చేసింది మనం వెళ్లి చిన్న అక్షరం తప్పుబడి వాడి అకౌంట్ నెంబర్ మారిపోతుందంటే వెళ్ళిపో పేరు వాడికి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోతుంది వాడి పేరు మీద పోతుంది వాడిని మనం అడిగినా నో ఐ డౌంట్ నో గిడవడంటాడు వాడంతే అదొక పెద్ద ప్రాబ్లం ఇది కాబట్టి అక్షరాలు కూడా ఫోన్లో ఎక్కి పోేటప్పుడు ఎస్ఆర్ సింగపూర్ ఎస్ఆర్ ఆంధ్రప్రదేశ్ అన్ని అక్షరం అక్షరం చెప్పి మళ్ళీ రాసుకున్నావా నెంబర్ ఇది వన్ డబల్ జీరో త్రీ జీరో వన్ జీరో అయితే పెట్టాను ఎక్కడ పెట్టావు వన్ డబల్ జీరో త్రీ జీరో ఫోర్త్ అక్కడ పెట్టాను ఓ మూడు ముందు రెండు సున్నాలు పెట్టావా పెట్టాను మూడు తర్వాత సున్నా పెట్టావా పెట్టాను నాలుగు తర్వాత సున్నా పెట్టావా పెట్టాను నాకేం పెడతావు పెద్ద సున్నా పెడతాను ఇది పర్ఫెక్ట్ గా అడిగితే కానీ డబ్బులు ఏలే అది మిషన్ అది దానికి ఏంద్ర డబ్బు తీసుకోవడం మనం ఫీడ్ చేసిన నెంబర్కి పట్టుకెళ్ళా డబ్బుని ట్రాన్స్ఫర్ చేశాడు అదే తెలుసు దానికి అది ఆలోచించు అయ్యే పాపం నీకు డబ్బు పోతుందేమో వాడు పొరపాటు చేశాడు పాపం టెంగర ముచ్చిపోయినా ఆడు చేశాడు నేను అలా ఆపు దానికి వెళ్ళి వెళ్ళిపోవడమే ఎంత పెట్టేస్తే వెళ్ళిపోవడమే ఇక్కడ కూడా మనస్సుకు కూడా అదేవి అది వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని పంపించేది నువ్వు ఆ అవగాహనలో సరిచేయాలి కానీ యోగి ఏమనుకుంటారంటే మనస్సే లేకుండా చేస్తాను అదే ప్రాబ్లం అనుకుంటారు మనస్సు ప్రాబ్లం కాదు అందుకని ఈ రోజు మనందరం మనసు మీద విపరీతంగా ప్రెషర్ పెడుతున్నాం మనసే ప్రాబ్లం అనుకుంటున్నాం మనసే సమస్య అనుకుంటున్నాం కానీ మహర్షి అంటారు అసలు మనసే సమస్య అయితే నీకెప్పుడూ సమస్య తీరదు సమస్య మనస్సులో లేదు సమస్య ఆ ఉపయోగించేటువంటి పరికరంలో ఉంది అక్కడ సరిచేయాలి దురవగాహనలో సమస్య ఉంది మనస్సులో లేదు కాబట్టి ఇక్కడ యోగి ఎలా అనుకుంటాడో యోగి ఫీలింగ్స్ ఏంటో ఇక్కడ చాలా అద్భుతంగా అష్టాంగ యోగాల గురించి వస్తుంది లయము వినాశనము ఒక యోగి సహజంగా మనస్సు మీదనే ఎక్కువ కృషి ఆయన ఎందుకు ఏంటో కూడా మీకు నుండి దృశ్యాల నుండి మరలించేంత వరకు మనసుని దృశ్యాలు కాకుండా ద్రష్టవైపుకి మరలించేంత వరకు అంటే ఏ వస్తువులు ఏ దృశ్యాలు ఏ కల్పనలు అయితే లోపల జరుగుతున్నాయో వాటివైపు కాకుండా తన వైపు మరణించుకునేదానికి ఆ మనస్సుకి కావలసిన ప్రిపేర్డ్నెస్ ఆ క్వాలిఫికేషన్ ఆ అర్హత సాధన తప్ప పూజ దేవుడికి అక్కర్లేదు దేవుడికి నువ్వు పూజ చేస్తేనే దేవుడు దేవుడుగా ఉంటాడు లేకపోతే నువ్వు రోజు దేవుడికి పూజ చేయకపోతే వాడికి వికారాలు బయలుదేరిపోయి వా నిన్ను నాశనం చేస్తాడని అంటే వాడు దేవుడు కాదు పూజ ఎవరి నా బాగు కోసం చేసుకుంటున్నాను ప్రాణాయామం ఎవరి కోసం దేవుడి కోసం కాదు నా బాగు కోసం చేస్తున్నాను ఆసనాలు ఎవరు కాబట్టి పూజ కాని కర్మ కాని యోగాభ్యాసం కాని లిని విద్య కానీ ఇవన్నీ దేనికనంటే నా సాధన నన్ను ఎలివేట్ చేయడం కోసమే ఇది ముందు సాధకుడు నిర్ధారణ చేయాలి యోగునుడి పూజ చేయడం మానేస్తే కొంత వికారాలు వస్తాయో అలా వికారాలు వచ్చేవి దేవుడు కాడు కదా మనం ఏమన్నా పూబెడితే వాడిని మనల్ని బాగా అభిమానిస్తాడు మనం వాడిని పొగడలేదనుకోండి వాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు ఇవన్నీ మనిషిలో కలిగే కల్మశాలే కాని మనిషిలో కలిగే వికారాలే కాని భగవంతుల్లో ఇటువంటి వికారాలకి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా ఒక యోగాభ్యాసాన్ని అంటే అష్టాంగ యోగ నియమాలని చాలా అద్భుతంగా మనం అర్థం చేసుకోవాలి డిఫరెంట్ యాంగిల్లో అర్థం చేసుకోవాలి ఎలాగైతే సామాన్యంగా ఒక భక్తుడు నేను పూజ చేసేస్తే అయిపోయిందనుకుంటాడో ఇక్కడ యోగి కూడా నేను యోగాభ్యాసంలో ఒక స్థితిని పొందాను అంతే పరాకాష్ట అనుకుని ఉండిపోతున్నాడు మహర్షి అంటారు అక్కడ ఉండిపోతే నీకు అది పరాకాష్ఠ కాదు అది నీ లక్ష్యం కాదు అది నీ సాధ్యం కాదు అని ముందుకు నడపడం కోసం అష్టాంగ యోగాల్ని చాలా అద్భుతంగా చెప్తారు అష్టాంగ యోగాల్లో మనకుండేటువంటిది ఏంటంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన మాది ఎనిమిది అష్ట అంగములు అని అర్థం అవునా ఈయన ఏమంటారు అష్టాంగములు అంగములు అంటే ఏంటనంటే ఎవరో ఒక అంగి ఉంటే ఆ అంగికి అంగాలు ఉంటాయి అర్థమైందండి అంగి ఎవరో ఒకడు ఉండాలి అంగి అంటే ఈ అంగములను కలిగున్నటువంటి వాడు అంగములన్నీ కలుగున్నవాడు ఇప్పుడు నేను పరిపూర్ణానంద స్వామి ఈ కుడి చేయినాది ఎడంచది ది ఎడంకాల నాది ఇవన్నీ చూండి చెవులు ఇవన్నీ అంగాలు ఈ అంగాలన్నీ కూడా నేను ధరించున్నాను నాకుంది నేను అంగీ కాబట్టి అంగీ అంగ సంబంధాలను మనం సరిగ్గా గుర్తించాలి ఇప్పుడు యోగి ఏంటనంటే సమాధే అతనికి ధ్యేయంగా పెట్టుకున్నాడు కానీ సమాధి కూడా ఒక అంగం మాత్రమే సమాధి కూడా అంగి కాదు సమాధి కూడా అతని లక్ష్యం అవ్వకూడదు కాబట్టి ఇక్కడ అష్టాంగ యోగాలను ఒక్కసారి మనం చాలా నీటుగా చూస్తే మనకు ఒక చక్కటి అవగాహన వస్తుంది మామూలుగా అష్టాంగ యోగాలు అష్టాంగ యోగాలు యమనియమాసన ప్రాణాయామాలు అంటుంటారు అసలు యమం ఏంటి నియమం ఏంటి ఆసనం అంటే ఏంటి ప్రాణాయామం అంటే ఏంటి ప్రత్యాహారం అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి ధారణ అంటే ఏంటి సమాధి అంటే ఏంటి ఇవన్నీ చూస్తూ పోతాం మనం చూద్దాం మనం యమ అంటే అహింస సత్య అస్తేయ బ్రహ్మచర్యము అపరిగ్రహ ఈ ఐదు కలిపి యమములు యమ అంటే కంట్రోలర్ అని అర్థం అనమాట యమ అంటే కంట్రోల్ చేయదగ్గవి అని అంటే యమముల్లో ఐదు అహింస సత్యము అస్తేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము అందులో అహింస అంటే ఇవన్నీ డిసిప్లిన్స్ అండి ఎందుకు చెప్పారనంటే ఒక వ్యక్తి ఇంకెక్కువ బహిర్ముఖుడు కాకుండా అంతర్ముఖుడు అవ్వడానికి కావాల్సిన గొప్ప డిసిప్లిన్ అహింస అంటే హింసించకుండా ఉండడం హింస ఎప్పుడు జరుగుతుంది రెండు రకాలుగా జరుగుతుంది హింస హింస రెండు రకాలుగా ఎలాగనంటే లోపల ఆంతరికంగా ఆంతరంగికంగా వాడి గురించి అలాగ నేను మిరియాలు నూరుకుంటూ ఉంటే అది హింస అది మానసం హింస अभी का मुद्र पाका पड़े वाच बुद्दी ले अभी वाचिक हिंस इंका घर्षण पे मारा मारी अना जुटा तल हिंसा प्रवृत्ति इला मुदू उ असल हिंसा ये स्थाई कटड़ी चेयर अंत फिजिकल फाम ल कटड़े वेस्ट वर्बल फाम लड़े वेस्ट మెంటల్ ఫామ్ లోనే కట్టడి చేయాలి మానసిక స్థితిలోనే ఆంతరంగికంగా ఉండే స్థితిలోనే హింసను మనం అర్థం చేసుకోగలగాలి అంటే ఏం చేయాలి అక్కడ హింస అక్కడ కంట్రోలింగ్ అంటే ఎలాగా మీకు టెక్నిక్ చెప్తారు మీరు ఎక్కువగా ఒక విషయం గురించి అతిగా ఆలోచన మొదలు పెడితే దాని మీద ఇష్టం పెరగచ్చు ఆ ఇష్టత ఎప్పుడైనా దెబ్బతింటే ద్వేషం అవుతుంది కాబట్టి అతిగా ఎక్కువగా తింట్ చేయడం తగ్గించుకోగలిగితే మనిషి హింస తగ్గుతుంది అతి తగ్గుతుంది అతి తగ్గాలంటే మనకేముండాలి ఎతి దగ్గర ఉండాలి అన్నిట్లో అతి ఎక్కువ తగ్గాలంటే పక్కన ఎతి ఉండాలి ఎతి అంటే ఒక గురువు సాధు ఉండాలి చెప్తుండాలి రే కరెక్ట్ కాదు అబ్బాయ్ ఇది శాశ్వతం కాదు ఇది నిత్యం కాదు ఆ నిరంతరం వాడి మనస్సుని మోలు చేస్తూ ఉంటాడు అప్పుడు అతి కొద్ది తగ్గుతుంది అతి సర్వత్ర వర్జయేత్ అని సామెత ఉంది కదా అతి ఎప్పుడు ఎందులో అయినా సరే అతి తనిఖరాదు అతి ఎందులో అయినా దేంట్లో అయినా ఒక్క ఆత్మ నిష్టలో ఆంతరంగికమైన సాధనలో తప్ప ఇంకా బాహ్య ప్రజ్ఞల్లో దేంట్లో అయినా అతి తనిఖరాదు ఏదైనా చూడండి అతి అతి చేస్తుంది మనకేమైపోతుంది దాని మీద వెరక్టత వస్తుంది ఎక్కువ చూడగా ఏమైపోతుంది ఇరవైలో పెళ్ళవుతుంది కదా ఇరవైలో పెళ్ళి లేనప్పుడు బో ఇంక అసలు నిన్ను చూడకుండా నేను ఉండలేను నన్ను చూడకుండా నువ్వు ఉండలేవు ఆ పెళ్లికి చూడండి మీరు ఎవరు వచ్చినా ఏదో ఓర చూపులతో ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇప్పుడు అరవై వచ్చింది అనుకోండి షష్టి పూర్తి చేస్తున్నా అది పెళ్లి చేస్తారు అప్పుడు చూడండి ఎలా ఉంటుందో ఈవిడ వాళ్ళ వాళ్ళందరినీ పిలుచుకుంటూ ఎంజాయ్ వీరు వాళ్ళ వాళ్ళందరినీ రికగ్నైజ్ చేస్తూ ఉంటారు నేను వెళ్ళాను ఏమిటండి కళ్యాణం ఏ ఇరవైలో ఎలా ఉన్నారు మీరు అలా ఒకరినొకరు చూసుకు ఇప్పుడు ఏంటంటే అబ్బా ఏం చూస్తామండి చూసి చూసి చూసి ఇరవై నుండి అరవై దాకా ఈ నలభై ఏళ్ళు చూసి చూసి చూసి చూసి చూసి ఏం చూస్తాం కాబట్టి అతి ఏదైనా సరే ఒక స్థాయికి వచ్చేస్తుంది శాచ్యురేషన్ అందుకని మీ లైవ్లీనెస్ ఉండాలి అంటే అతి ఎక్కువ ఉండకూడదు ఏంట్లయినా డబ్బుందనుకోండి మనకు కావాల్సింది మనకు ఉందనంటే హ్యాపీగా ఉండం అతి అయిపోయిందనుకోండి దాన్ని దాచిపెట్టలేక ఎక్కడ పెట్టాలో తెలియక ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ పెట్టుకుంటే ఏమిటవుతుందో తెలియక గందరగోళం అయిపోతూ ఉంటాం నిజమేది ఏదైనా ఏదైనా ఆలోచించండి జీవితంలో ఎప్పుడు అతి ఎప్పుడైనా కూడా అది ప్రమాదమే అతి సర్వత్ర అతి సర్వత్ర ఎందుకంటే ఒకరింట్లోనట నేను కథ ఉంది ఎందుకు అతి సర్వత్ర వర్జేతన్నారండి చందన నిందనం కురితే ఒకరింట్లో కర్రపుల దొరకలేదట వాడి ఇంట్లో ఎక్కువ గంధప చెక్కలు బాగా కొట్టేసి పెట్టాడు వాడి ఇంట్లో తెచ్చుకున్నాడు అది మొత్తం పెరట్లంత చందనం గంధప చెక్కలు బాగా కొట్టి పెట్టేసింది వీడింట్లో ఒకసారి కర్రపులలు అయిపోయింది వెంటనే భోజనం అందుకోవాలి ఏం దొరకట్లేదు రెండు పట్టుకొచ్చి పెట్టేయడట గంధప చెక్కలు పెట్టి పెట్టేశాడు పొయ్యిలోకి అలా గంధప చెక్కల పరిస్థితి ఏంటి వీడికి అన్నం ఉంటుంది దానికి పొయ్యిలో కట్టెలు అయిపోయాయి ఇప్పుడు కావాలి పెట్టేమని ఎందుకు నువ్వు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి అతి ఎక్కువైపోయింది కానీ కర పొల వాడాడు అదే మన ఇంట్లో గంధప ఎంత ఉంటుంది దాన్ని వాడేస్తాం పట్టుకెళ్ళి పొయ్యిలో కట్టెపులేదు దాన్ని లా అరగదీసి కొద్దిగా దానికి అన్నం తీసుకుని నిమ్మలో పెట్టుకుని ఎంత పవిత్రంగా వాడుతాం వాడికి అతి ఏదైనా అతి సర్వత్ర వర్జ ప్రకృతికి తెలుస్తుంది ఇది ఎక్కువైంది దీన్ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఏం చేయాలి అని చేసేస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రకృతి ఒక తల్లి ఇది మహాశక్తి మనం అనుకున్న మహామేధావులం మహాశక్తివంతులమని అస్సలు కాదు దాని ముందు కానే కాదు ఇది ప్రకృతి బ్యాలెన్స్ చేసేస్తుంది అతి ఎక్కడ ఎక్కువ అలా న్యూట్రలైజ్ చేసి బ్యాలెన్స్ చేసేస్తుంది ప్రకృతికి తెలుసు అది కాబట్టి ఇక్కడ అహింస మొట్టమొదటి యమంలో ఆ అహింసా వృత్తి మనకు రావాలి అనంటే అతిగా వ్యవహారం అతిగా పులుం పులువుకోవడం అతిగా పాముకోవడం కాకుండా ప్రేమగా ఉండగలిగినంత కొంత ఆ పరిధి పెట్టుకొని చక్కగా ఉండడం వెళ్ళడం నాకు ఒక మంచి ఎగ్జాంపుల్ అనిపిస్తుంటుంది పూడం రోజుల్లో పెద్ద గడియారాలు ఉండేవి పెద్ద గడియారాలు మరి మీకు తెలుసు లేదు అది పదైందనుకోండి కొడు అనిచ్చి తలుపులు తీసుకుని పెడుగు అంటుంది పదిసార్లు అనే మళ్ళీ రాబలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇంకా రాదు గంటకి మళ్లీ బయటకు వస్తుంది తలుపులు తీసుకుని అంతే మనం కూడా వ్యవహారం ఉంటే హాయో వ్యవహారం చేయడం మళ్ళీ లోపలికి వచ్చాడు మళ్ళీ వ్యవహారం చేయడం లోపలికి వచ్చాడు మనకు లోపలికి రావడం చేత బయట ఉండిపోయాం ఇది మనం చేసుకుంటున్నాం మనకు లోపలికి వెళ్ళేది తలుపులు తెలియట్లేదు తెరుచుకోవట్లేదు బయటకు వచ్చేసాం ఇవి బయటే తగలడిపోతున్నాం అంతే ఇలా తిరుగుతున్నాం అది ఇక్కడ చేసిన పొరపాటు దానివల్ల ఈ సమస్యలు కాబట్టి అహింస కేవలం శారీరకంగా కాదు వాచికంగానే కాదు ఆంతరంగికంగా కూడా మనిషిలో ఆ ట్రేనింగ్ రావాలి అహింస హింస అంటే శారీరకంగా నేను కొట్టలే తిట్టలేదు నేను కొట్టానా ఎందుకు నా మీద అలా కొట్టక్కలే మన మనస్సులో ప్రవృత్తే అవతల వ్యక్తిలో తెలిసిపోతుంది చాలా క్లియర్గా తెలుస్తుంది అందుకని ఇంగ్లీష్ ఒక సామెత విన్నారా ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ తెలిసిపోతుంటుందండి ఆ భావాలు ఆలోచనలు ఎలాగా ఏంటనేటువంటి వల్ల బయటపెడిపోతుంటాయి కాబట్టి ఇక్కడ యమనియమాల్లో యమల్లో అహింస సత్యం చూడండి రెండోది ఎందుకు వెంటనే అహింస పక్కన సత్యం పెట్టారని అంటే నువ్వు మనస్సులో ఏది ఆలోచిస్తున్నావో వాక్యాల్లో అదే పెట్టు వాక్యాల్లో ఏది మాట్లాడుతున్నావో చేతల్లో అదే పెట్టు అందుకనే ఆలోచించింది మాట్లాడడం మాట్లాడింది చేతల్లో పెట్టడం త్రికరణ శుద్ధి అస్తేయం అస్తేయం అనంటే మనకు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఇతరుల యొక్క చూసి ఇష్టపడతాం కొంతమంది షాపుల్లోకి వెళ్తారు ఇలాంటి చూస్తారు వెంటనే ఏదో పెద్ద దీని కొంతమంది అంటారేముంది దొంగిలించిన జాంకల్ చాలా రుచిగా ఉంటాయండి దొంగలించిన జాంకల్ చాలా రుచి వస్తే దొంగలిస్తే జామకాయల్లో రుచి వచ్చేస్తుంది పొరపాటండి చిన్నప్పటి నుంచి మనం ఆ చిన్న చిన్న సంస్కారాలే అలా మార్పులు చేయాలి పిల్లల్లో అస్తేయం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం ఏంటంటే దానికి గృహస్థులకి ఒక నీలం బ్రహ్మచారులకు ఒక నీలం వానప్రస్తులకు ఒక న్యూనం చెప్పబడింది ఒకసారి సోక్రతిస్ దగ్గరికి ఒక అతని వెళ్ళాడట ఏమండి నా కోరిక కలుగుతుంది ఎలాగానంటే మీ జీవితంలో ఒక్కసారి మీ భార్యని ముట్టుకో అన్నారట ఇంకెందుకండి భార్య అక్కర్లేదన్నాడట అప్పుడు మళ్ళీ సోక్రతిస్ ఆలోచించి సరే ఒకసారి సంవత్సరానికి ఒక్కసారి మీ భార్యని భారీగా చూడన్నారట కష్టమేమోనండి అన్నాడట అయితే ఒక పంచి ఆరు నెలలకు ఒక్కసారి నీ భార్యను చూడనడట అది కష్టమని అనడట పోని మూడు నెలలకు ఒకసారి ఋతువులు మారినప్పుడు ఒక్కసారి అది కష్టమనడట పోని నెలకు ఒక్కసారి కష్టమేమో అనడట పక్షానికి ఒక్కసారన్నాడట కష్టమేమోనండి అనడట వారానికి ఒక్కసారి అన్నాడట కష్టమేమో అనడట నీ సావు నీ సావు అనడట ఇంకా ఏడు అన్నారట బ్రహ్మచర్యం అని అంటే ఆ దాతు రక్షణ ఒక దాతు అంటే గుర్తుపెట్టుకోండి ఒక ధాతుతో ఇంకొక మనిషి ఇంత మేధావి ఇంత బుద్ధి ఇంత ప్రజ్ఞ ఉన్న మనిషి ఆ ధాతువుతోనే బయటకు కదా ఆ ధాతువునే రక్షించుకుంటూ కనుక అంతర్ముఖత చేసుకుని పెంచుకుంటూ పోతే అంత మేధా సంపత్తి అంత ప్రజ్ఞ వాడిలో డెవలప్ అవుతూ ఉంటుంది అది పిల్లలకి నేర్పండి ब्रह्मचर्य विद्य नए पिल की ओर तेजस्वी पोतर अंकने मेधावी भूयासम तेजस्वी भूयासम वर्चस्वीभूस ब्रह्मवर्चस्वीभूस आयुष्माूयासम अनादो भूयासम सर्वसमृद्धो भूयासम मंत्री अला धातु कक्षू पैकलते मा तेजस्वी अवता तेजस्वी अंत अ ఎర్రగా అవుతారా కాదు ఆ తేజస్సు అంటే బుద్ధి మహా తేజస్సు బుద్ధి ఇంకా బుద్ధి ఎలాగా పనిచేస్తుందనంటే ఇంకా అసలు శాటిలైట్స్ కూడా పనిచేయి అన్ని ఓపెన్ అయిపోతుంది బుద్ధి ప్రపంచంలో విశ్వంలో ఏమిటి ఎలాగా అన్నిటినీ లాగేసుకుంటుంది అలా ఓపెన్ అయిపోయి శాటిలైట్ ఛానల్ ఓపెన్ అయిపోయి లాగేసుకుంటుంది బ్రహ్మచర్య యొక్క శక్తి అలాంటిది తర్వాత ఇక్కడ అపరిగ్రహ अपरिग्रहे इना इना को बजार षापिंग षापिंग अंत निंपा मन इनाट अदे बहुत इधे बहुत रकम पिग्रहण रकम अवसर उना लेकिन पेतम अभी करक्ट का वस्तु ने सकूर्च ఎవరో ఇచ్చాడు కదా అని ఉడికినే దాన్ని పెట్టుకుంటాను తీసుకెళ్లి ఇప్పుడు నాకు పళ్ళు ఇస్తున్నారు ఏం చేస్తుంది డిస్పోజ్ చేస్తున్నాను ఎన్ని తింటాను ఒకటి తింటాను ఒకటి పెట్టుకోండి బాబు వచ్చేసరి పళ్ళు ఇది అది బాగుంది కమలాలు బాగుంది ద్రాక్షాలు బాగున్నాయి అరటి పళ్ళు అన్ని పెట్టుకెళ్ళాం అనుకోండి అదే వచ్చింది వచ్చినట్టు డిస్పోజ్ చేయడం మొదలుపెట్టా అనుకోండి అపరిగ్రహ ఇచ్చేస్తూ పోతుంటే ఇచ్చినవి నాకు కాల్సి ఒక అరటి పండు పొను ఒక్క ఆపలి పండు పను ఒక్క కమల లేకపోతే కొద్దిగా ద్రాక్ష బస్ తీసుకోండి మిగతాది మనం అట్టి వల్ల దానికి దుర్వినియోగం అయిపోతుంది దాని సదుపయోగం అవ్వదు నాశనం అయిపోతుంది దాన్ని వినియోగం అయిపోతుంది ప్రకృతి అది వినియోగించాలి ఇంకో జీవి తినేది కాబట్టి నేను ఇంకొకరి తిండిని ఏం దాచిపెట్టుకోవడమో దోచిపెట్టుకోవడమో పొరపాటు ఇంకో జీవికి కూడా ఈ భూమి మీద బతికే హక్కుందండి మనం ఆ హక్కుని మనం దోచేయకూడదు మనం దాచేసుకోకూడదు వినియోగం చేస్తూ अभी अपरिग्रह यू प्रधानमंत्र अंश गोपनिटी डेवलपमेंट चुपार अहिंस सत्यं अस्ते ब्रह्मचर्य अपरीग्रह अंत क्वालिफिकेशमा शौच्यम शौक्यमें क्लीन मूड रखना अहिंस चपारा दिंद कौंटर शौचम युवर डीड्स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 కపట్టి శరీరాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అందుకని నీ లోపల ప్యూర్గా ఉన్నానని బయట వదిలేసామనుకుండా పళ్ళు కావకుండా స్నానం చేయకుండా ఎవరు కూర్చోడి దగ్గర రారు దుర్గంధం కాబట్టి శరీరము శుద్ధంగా ఉండాలి మన వాక్కు శుద్ధంగా ఉండాలి మన యొక్క మనస్సు శుద్ధం